చుట్టూనండి పెళ్ళి అయినప్పుడు అనుకున్నాను రవ్వల గాజులు చేయించుకుంటే బాగుంటుందని ఆవిడకి అప్పటికి తొంభై ఏళ్ళు వచ్చినాయి ఈ రవ్వల గాజులు గొడవ పోలేదు ఏమైంది ఇప్పుడు అంటే ఆ ఆంతరిక జగత్తులో అలా ఉండిపోయింది అంతే ఈవిడ కలలో ఎప్పుడు కూడా దేని చుడు తిరుగుతుందంటే రవ్వల గాజులు చుడు తిరుగుతూ ఈశ్వరుడు చుడు తిరగదు అది ఏళ్ళకి రవ్వల గాజులు ఏం చేసుకుంటుంది ఇప్పుడు ఆవిడ ఆవిడ మంచే లేవలేదు లేస్తే పడిపోతుంది కానీరా రవ్వల గాజులు చాలా బాగుంటాయి రా అని ఎవరికి చెప్తుంది మనవాడు పెళ్లి చేసుకున్న కొత్త కోడలు వచ్చింది ఈ కొత్త కోడలుగా చెప్తుంది ఏమిటి తొంభై ఏళ్ళ రవల గాజులు బాగుంటాయి నాన్న చేయించుకున్నాను ఇప్పుడు ఈవిడికి భౌతికంగా నీకు కావాలమ్మా చేయించి పెడతానని అమ్మమ్మ అని మనవాడు అడిగాడు నాకెందుకు నాయన తొంభై ఏళ్లకి రవ్వల గాజులు అంటుంది బాహ్య జగత్తులో అవసరం లాయుడికి కానీ ఆంతరిక జగత్తులో మాత్రం బీజం ఉండిపోయింది ఇప్పుడు ఏమైంది ఆ కర్తృత్వాభిమానం ఆ భోక్తృత్వాభిమానం వలన పునః దేహాంతర ప్రాప్తి ఈసారి ప్రమోషన్ ఎక్కడిచ్చాడు అంటే భగవంతుడు ఒక జ్యువెలరీ షాప్లో పనిచేసే వర్కర్గా ప్రమోషన్ ఇచ్చేసాడు ఇంకా రవల కాదు ఎప్పుడు ఎదుర్కొన్నానే ఉంటాయి అప్పుడు కాని వాడు పెట్టుకునే అవకాశం ఉండదు ఈశ్వరుడు ఏం చేశాడే ఈ కోరిక తీర్చేసాడు ఎందుకని కళ్ళెదురకుండానే ఉంటుంది బంగారం అంతా కళ్ళు ఎదురకుండానే ఉంటాయి రవల కానీ వాడు మాత్రం అనుభవించేటటువంటి అవకాశం ఉండదు ఈసారి ఏం అభిమానం బలపడిపోయింది నా కళ్ళ ముందే ఉన్నాయి నేను అనుభవించలేకపోతున్నాను అనుభవం నేను పెట్టుకోలేకపోతున్నాడు ఓసారి పెట్టుకుని చూస్తానంటే ఆ యజమాని వాడతాడు పడుతుంది నువ్వు పెట్టుకుని చూడడం అంటే కావాలంటే కొనుక్కొని ఇట్లాగిసలాట మానవుడికి కర్తృత్వాభిమానం నుంచి భోక్తృత్వాభిమానం భోక్తృత్వాభిమానం నుంచి కర్తృత్వాభిమానం ఇట్లా బీజం వృక్షం బీజం వృక్షం ఇది బీజ వృక్ష న్యాయం అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి పిల్లల్ని కంటారు తల్లిదండ్రులు చూస్తూ నేను సహజంగా వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏవో మార్పులు పరీక్షలు రాస్తుంటారు మార్పులు వస్తూ ఈ తల్లిదండ్రులకు వేరే పని పడలేదు వీళ్ళు పరీక్ష రాసే పని చేయలేదుగా వీళ్ళంతసేపు చూడటమే వీళ్ళు ఏం చేస్తారు ఆ పక్క పిల్లాడికి కండి వందకు తొంభై ఐదు మార్కులు వచ్చినాయి మన పిల్లాడు ఉన్నాడు డెబ్భై మార్కులు తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు వీడి వల్ల కాదులే అంటాడు ఇప్పుడు వీడికి ఏం కావాలి ప్రతిభాపాటవాళ్ళు ఉన్నటువంటి పిల్లలు కావాలి లోపల ఉన్న బీజం ఏమిటి అంటే ప్రతిభా పాటల వాళ్ళు ఉన్నటువంటి పిల్లలు కావాలి లేదా పిల్లలు ప్రతిభా పాట వాళ్ళను సంపాదించాలి సరే వేళ్లకున్న ప్రతిభా పాట వాళ్ళు ఎంత ఆలోచించ చూద్దాం ఇప్పుడు ఈ తల్లిదండ్రి ఏమన్నా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారా ఏఎస్లు పాస్ అయ్యారా అవలేదుగా వీడు మాత్రం మూడో క్లాసు చదవాలి వాడు మాత్రం సివిల్ సర్వీస్ పాస్ అవ్వాలి ఇది ఒకేసారి జంప్ అన్ని వేళలా సాధ్యం అంటే అన్ని వేళలా సాధ్యం కాదు కానీ సాధించే వాడిలో గనక ఆ బీజం ఉంటే అది సాధ్యం అవుతుంది ఇప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం అడపా ఏదో రిక్షా పిల్లవాడు ఐపీఎస్ కొట్టాడు లేకపోతే ఏదో ఫ్యాక్టరీ వర్కర్ యొక్క అమ్మాయి ఐఏఎస్ కొట్టింది ఇట్లా ఏదో ఇవన్నీ ఏమిటంటే ఆ సాధించే వాడిలో గనక ఆ బీజం ఉంటే అది వృక్ష న్యాయంగా ప్రతిభాపడవాలలో వ్యక్తం అవుతుంది కానీ సాధారణంగా తల్లిదండ్రులందరినీ గమనిస్తే పిల్లలందరూ అత్యద్భుత ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటారు కానీ అత్యద్భుత ప్రతిభా పాట వాళ్ళు ఎలా వస్తాయి ఆలోచించాలా వద్దా బీజవృక్ష న్యాయంగానే కదా వచ్చేది సాధన సంపత్తి వల్లనే కదా వచ్చేది దానికోసం వాడు సమయం ఎంత ఖర్చు పెట్టాడు ఎంత శ్రద్ధ కనపరిచాడు ఎంత కృషి చేశాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని దానంతటి అది ఆకాశం నుంచి ప్రతిభ రాదు ఊడిపడదు ఏమండి ఈశ్వరుడి ప్రార్థన చేస్తే ఏమైనా మా పిల్లవాడికి ఓ వందకు తొంభై ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంది మా అబ్బాయి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలని నేను ఓ వ్రతం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడను అంటే పూర్వకాలం ఉండేవిట్లా కర్మలు పుత్రకామేష్ఠి యాగం పిల్లలు కావాలంటే పుత్రకామేష్ఠి యాగం చేయాలి రాజ్యం కావాలంటే అష్టమిధ యాగం చేయాలి సర్వం వదిలేయాలంటే సత్రయాగం చేయాలి ఇట్లా రకరకాలైనటువంటి యాగాలు యజ్ఞాది కర్మలు ఉన్నాయి అంటే వాటి ద్వారా కోరికలను ఈడేర్చడం సిద్ధింపజేసుకోవడం కాబట్టి కర్మలకు రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇష్టాపూర్తములు జ్ఞానకర్మలు కర్మ ద్విధములు స్వరూప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కర్మ ఒక విధానం రెండోది ఏమిటి ఇష్టాపూర్తములు ఈ ఇష్టాపూర్తములు అనే కర్మలలో కర్ భక్తృత్వాభిమానం భోక్తృత్వ తప్పక ఉంటుంది ఏమంటే జిల్లేల మూడు అమ్మని మా అబ్బాయికి ఆరోగ్యం వచ్చింది జిల్లాల మూడు అమ్మని మా మానవ రాజు పెళ్లి కుదిరింది జిల్లాలో మూడు అమ్మ నమ్ముకున్నానండి మానవాడు బాగా చదువుకున్నాడు ఇప్పుడు జిల్లాలో అమ్మ దేనికి పనికి బీజ వృక్ష న్యాయానికి పనికి ఇప్పుడు ఈవిడ మనసులో ఓ బీజం ఉంది ఏముంటుంది ఇలా అవ్వాలి అలా అవ్వాలి అలా ఇలా అవ్వాలి ఇది బీజం అంతరిక ఆంతరిక జగత్తు బయట వృక్ష న్యాయం సరే ఈశ్వరానుగ్రహం వలన అలాగే జరిగిందని అనుకుందాం కాసేపు జరిగితే అప్పుడు ఏమైంది